ప్రైజ్ లోడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము ఈరోజు ఆరాధనలో జాయిన్ అయినా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లోడ్ ప్రేయర్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము సిస్టర్ మరి స్టార్ట్ ప్రయోజనం ప్రార్థన సిస్టర్ పాట పాడతారు ప్రేమ మా పర్లకపు తండ్రి పరిశుద్ధుడవైన ఏసయ్య నీకు గొప్ప నామానికి నీకు బంధనాలు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సాయంత్రకాల సమయం తండ్రి ఈ రీతిగా కూడుకుని ప్రభని యొక్క సన్నిధానంలో ప్రభ మా మనస్ఫూర్తిగా న తండ్రి మా విన్నపంలను మా ప్రార్థనలను నా తండ్రి మా మా ఆత్మలను మీ సన్నిధికి చేరినట్లు ప్రభని యొక్క కృపలు చేసుకోనండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరి బలహీనతలను ప్రతి సమస్యను ఎరిగిన దేవుడు ప్రభ నా ఈ కూడికలలో ప్రభ సహవాసంలో నా మేము ఒకరికొకరు ప్రార్థించుకొని ఒకరి ఒకరు ప్రార్థిస్తూ ప్రభ మేము ముందుకు సాగుతుండగా ప్రతి ప్రార్థన నా తండ్రి సాయంత్ర కాలపు నైవేద్యం వలె ధూపం వలె నీకు సన్నిధికి చేరునట్లు ప్రతి ప్రార్థన ఆలకించండి నాయన నా ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి ఈ కూటంలో ప్రభ ఆన్లైన్ సర్వీస్ కి ప్రభ ఆటంక పరుస్తున్న శక్తులను బంధించండి ప్రతి ఒక్కరిని ప్రభ నీకు సన్నిధికి తోడుకుని రండి వేగిర పరచండి నా తండ్రి ఆయత్త పరచండి ప్రభ నా తండ్రి నీకు సన్నిధిలో ప్రభ సంతోషము వారందరూ రుచి చూడాలని అనేకులు బుద్ధి పాల్గొన్నటకు సహాయం చేయండి మా విమోచకుడు నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించండి మమ్మల్ని బలపరచండి మా లోటు పాటలన్నీ మాకు తెలియచేయండి అన్నిటిని విడిచిపెట్టి ఒప్పుకొని నీకు సన్నిధిలో ప్రభాన మేము మా యొక్క విన్నపంలో ప్రభ మీకు వినవించుకున్నట్టుకు ప్రభ సమర్పణతో ప్రభాన మేము మీకు సన్నిధిలో కూర్చున్నట్టుకు ప్రభ యోగ్యతను దయచేయండి ఏ సే నండి ఈ సాయంత్రకాలం వాక్యం చేత ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభ ప్రతి ఒక్కరిని మీరు హెచ్చరించండి నీ ప్రవచనాలు కళలు ద్వారా వాక్యముల ద్వారా మాటల ద్వారా ప్రభ ప్రతి కావలసిన ఆహారం మీరు దయచేయండి నా విమోచకుడవు సజీవుడవు నాయన పరిశుద్ధుడవు నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మారని దేవుడవు ప్రభా సదాకాలము ఒకే రీతిగా ఉన్న దేవుడో జీవములన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా మధ్యన సంచరిస్తున్న దేవుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి హృదయంను పరిశోధించే దేవుడు ఎవరి యోగ్యతలు అయోగ్యతలు ప్రభా అన్నీ కూడా నీకు తెలిసి ఉన్న వినాయన చీకట్లో జరుగు ప్రతి కార్యము వెలుగులో వెల్లడిపరచినట్లు ప్రభ తండ్రి ఎవరెవరైతే ప్రభ న తండ్రి నీ మీద సణుకుతూ గొనుకుతూ వెళ్తున్నారో బిడ్లను దర్శించండి సమర్పణతో ప్రభ సంపూర్ణంగా నేను విశ్వసించటకు ప్రభని యొక్క రక్షణానందములో వాళ్ళు ప్రభన తండ్రి బ్రతుకుటకు జీవించటకు సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డని మీరు మాట్లాడమని రానయున్న బిడ్డలందరూ నడిపించమని వేసిన తండ్రి శక్తి గలిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఎలా పొడు దేవునిస్తుతి చుడి ఆ దేవునిస్తుతి చుడి ఎలా పొడు దేవునిస్తుతి చుడి యన పరిషుధాలయమాందు ఆయన పరిషుధాలయమాందు ఆయన సానిధిలో ఆయన సానిధిలో ఎలా పొడు దేవుని దేవు నిశుతీంచుడి ఇలా పొడు దేవు నిశృతీంచుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకశ విశల మందు ఆకష విశాల ఎలా పొడు దేవుని స్తీంచుడి ఆ దేవుని సృతీించుడి ఎలా పొడు దేవుని సృతీంచుడి ఆయన పరక్రమ కార్యముల్బాటి ఆయన పరక్రమ కార్యమున్ బాటి ఆయన ప్రభవమును యన ప్రభవమును ఎలా పొడు దేవుని స్థుతించుడి ఆ దేవునిస్తుతీించుడి ఎలా పొడు దేవునిస్తుతీంచుడి బూరా ధ్వనితో ఆయన స్థుతించుడి బూరా ఆయా నన్ను స్థుతించుడి స్వర మాండలములతో ఆ స్వర మాండలములతో ఎలా పొడు దేవుని స్థుతి ఆ దేవుని స్థుతి ఎలా పొడు దేవుని స్థుతి సాతాంతులసి రోను సుతులసి రోను చకని స్వరములతో హాచ ని స్వరములతో ఎలా పొడు దేవుని స్థుతించుడి ఆ దేవుని స్థుతీయించుడి ఎలా పొడు దేవుని స్థుతించుడి తాంబురతోనూ నాట్యముతోనూ తాంబురతోను నాట్యముతోను తాంతి వద్యములా తాంతి వద్యములా పొడు దేవునిస్తుతి ఆ దేవునిస్తుతి తీంచుడి ఎలా పొడు దేవుని నిస్తుతి ఇంచుడి పిల్లన గురువులు చాలగ నుండి పిల్లన గురువులు చాలగ నుండి ఎల్ల ప్రజలు చేరి ఆ ఎల్ల ప్రజలు చేరి ఎలా పొడు దేవునిస్తుతి ఇంచుడి ఆ దేవుని స్థుతి ఇంచుడి పొడు దేవుని స్థుతి ్రోగుతలములతో ఆయన శృతించుడి భోగుతలములతో ఆయన శృతించుడి గాంభీరతాలముతో ఆ గాంభీరతాలముతో ఎలా పుడు దేవుని శృతించుడి ఆ దేవుని స్థుతించుడి ఎలా డు దేవునిస్తుతించుడి సకల ప్రాణులు ఏహో వస్తుతించుడి సకల ప్రాణులు ఏహో వస్తుతించుడి హాలెలు యా మేన్ ఆ హాలలు యా మేన్ ఎలా పుడు దేవునిస్తుతించుడి ఆ దేవునిస్తుతించుడి మన మధ్యలో ఉన్న గ్లోరీ సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ల ప్రెజ్లాడ్ సిస్టర్స్ బ్రదర్స్ ప్రైజ్లాడ్ ప్రార్థన చేసుకుందాం స్తోధరాం పరిశుద్ధరామయ్య మల రాజానికి వందనాలు తండి ఏసుకృష్ణానికి వందనాలు తండీ ఇక్కడ నీ నామద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఉంటాను దేవా మందలం మీద తీయండి దేవానికి స్థూరం దిన మంతమలను కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవాన్ని కొందనాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మీరే మా మాట్లాడి ఈ పరిశుధాత్మ సహాయం మీరు మాకు దయచేయమని యేసు కృష్ణం రచునాంతండి ఆమెన్ మీకా గ్రంథం మీకా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం యోతాము ఆహాజు ఇజికీయాను యోధా రాజుల దినంలలో సొబ్రోను గూర్చిన సుమ్రోను గూర్చియురుషులేమును గూర్చియు దర్శన రీతిగా మోరస్థీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యహోవ వాక్కు దేవుడు మరి మీకాతో మాట్లాడుతుడు దేవుడు ఆయన దర్శన రీతిగా అంట మీకాకు దేవుడు వాక్కు ప్రత్యక్షమైందంట రెండో వచనంలో ఏమంటున్నాడు సకల జనులార ఆలకించుడి భూమి భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి సకల జనులార ఆలకించుడి భూమి నీను నీలో నున్న సమస్తమును చెవియొగ్గి వినుడి ప్రభువగు యహోమి మీద సాక్ష్యము పలకబోచున్నాడు దేవుడు సాక్షము సాక్ష్యము పలుకుచున్నాడని ఈ యొక్క భక్తుంతో దేవుడు మాట్లాడుతున్నాడు దర్శన రీతిగా దేవుడు ఈయనతో మాట్లాడుతుంది దేవుడు వాక్కు ప్రత్యక్షమై ఆయనతోని మాట్లాడుతున్నాడు అనమాట భూమి మీద ఉన్న సకల జనులార దేవుడు మాట్లాడుతుండడు అక్కడ ఆనాడు ఆ ప్రజలతో మాట్లాడి ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఇజ్రాయల్ ప్రజలతోని దేవుడు మాట్లాడుతున్నాడు నా మాట ఆలకించుడి అంటుడు భూమి అన్న మనమే భూమి అంటే మనుషులు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ యొక్క మనుషులతోని మనతో మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ దేవుడు ముఖ్యంగా మాట్లాడుతున్నాడు శారీరకమైన ఇజ్రాయలతోని మాట్లాడుతున్నాడు ఈ రోజు ఆత్మీయ రకమైన ఇజ్రాయల్తో మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు భూమి నీవు నీవును నీలో ఉన్న చెవియగి వినుడి ప్రభువుకు యువవు మీ మీద సాక్ష్యము పలకపోవచ్చున్నాడు పరిశుద్ధ ఆలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకపోవచ్చున్నాడంట దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు పలుకుతున్నాడ కాబట్టి మన మీద దేవుడు ఏం చేయాలంట సాక్ష్యము పలకాలని ఇక్కడ రాస్తా ఉన్నాడు మరి దాన్ని వచ్చినాం ఏంటంటే ఈ ఇరిమియా ఇరవై ఆరు ఉంది దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది ఇరిమియా ఇరవై ఆరు ఇక్కడ ఇరిమియా ఇరిమియా ఇరవై ఆరు పద్దెనిమిదిలో కూడా ఆయనతో దేవుడు మాట్లాడుతుండో ఎవరితోని మీక అక్కడ ఉంది యూదా రాజైన ఇజకీయ దినంలలో మోర స్థియుడైన మీక ఒక మీక అంట అక్కడ ఏం ఏం ప్రవచిస్తుండటే అతడు యూధ జిన్లందరితో ఇట్లు ప్రకటించును వచ్చేను సైన్యలకు అధిపతి అగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుచున్నాడు చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును ఎరిశలేము రాలకుప్పలగును మందిరమున పర్వతము అరెంలోని ఉన్నత స్థానం వలె అగును అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు ఏమంటుండంటే ఆ మీకతోని మాట్లాడుతున్నాడు ఇట్లు ఏం మాట్లాడుతుండే ఇక్కడ ముఖ్యంగా రాజుల దినంలలో మాట్లాడుతుడు ఆ రాజుల దినంలలో మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజల రాజుల దినంలలో మాట్లాడుతుండు దేవుడు ఆయనతోని మాట్లాడుతుండు ఆయనే దేవు చెప్తా ఉన్నాడు ఇట్లా ఈ పద్ధతి ఇట్లా ఆలకించండి దేవుడు యొక్క మాటని ఆలకించండి భూమి ఆలకించు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చెవు యొగ్గి అంటుండు దేవుడు మాటనంట చెవు యొగ్గి వినాలి ఆయన మాట వినాలి కాబట్టి వింటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ప్రతిదానికి ఆయన మాట మనము వినాలి ఆయన మాట వింటనంట దేవుడు తోడై ఉంటాడు దేవుడు విజయాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ అంటా ఉండు ఆ రాజుల కాలంలో మాట్లాడిన ఆకు మీక ప్రవక్త మళ్ళీ అదే ఆరో అధ్యయంలో ఏమంటుండంటే ఆరో అధ్యయము యహోవ సెలవిచ్చిన మొదటి వచనం యహోవ సెలవిచ్చు మాట అలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి కుండలను నీ స్వరము వినబడనిము దేవుడు ఏం చేస్తుంట సాక్ష్యము చెప్తా ఉన్నాడంట ఏం చెప్తుండు దేవుడు సెలవిస్తుండట ఆ మాటను ఆలకించుడి నీవు వచ్చి పర్వతంలోను సాక్ష్యము పెట్టి వ్యాజమాడము కుండలను స్వరము వినబడనిమ్ము కుండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద యహోవా యహోవాకు వ్యాజము కలదు జనుల మీద అంట దేవుడికే వ్యాజము కలుగుతుందంట ఆయన ఇజ్రాయేల మీద వ్యాజమాడుచున్నాడు మనం అనుకుంటాం దేవుడెందుకు వ్యాజం ఆడుతాడు అనుకుంటాం కానీ దేవుడు వ్యాజము ఆడుతుండంట ఎందుకంటే ఎందుకు ఆడుతుండంటే ఒక ప్రజలు విన్లే ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు విన్లే ఆయన అద్భుతాలు చూసిరు పది అద్భుతాలు చూసినా కూడా వాళ్ళు ఆయన మాట విన్లే సనియన్లు గునియన్ ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు ఈనాడు మనుషులు కూడా ఏం చేస్తుండే దేవుడు ఏదైనా చేయకపోతే కొన్నిసార్లు సనువుతారు గునుగుతా ఉంటారు ఏం చేసిండు దేవుడు అంటా కానీ ఇక్కడ ఏం చేస్తుండటంట వీళ్ళు ఏం చేస్తున్నట ఇజ్రాయల్ మీద దేవుడు ఏం వాద్యం ఆడుతుండట నిష్వలై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవ యహోవ ఆడు వ్యాజము ఆలకించుడి దేవుడు ఆలకి ఆకో వ్యాజం నంట ఆలకించుడు అని చెప్తుండు ఆ మూడవ వచనంలో నా జనులార నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగు ఆయస అది నాతో చెప్పుడి అంటుండు నేను ఎందుకు నా జనులార నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగు ఆయాస అది నాతో చెప్పుడి అంటుండు దేవుడు మరి ఆ యొక్క ప్రవక్తతో దేవుడు చెప్తా ఉన్నాడు దర్శన రీతిగా ప్రవచ ప్రవచన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు మనతోని కూడా మాట్లాడుతున్నాడు ఏం చేసినా మీకు కాబట్టి మీరు ఆలకించి నాకు చెప్పండి అంటుడు దేవుడు చెప్పుడి అంటా ఉన్నాడు ఇంకేమంటు నాలుగో వచనంలో ఐగుప్త దేశంలో నుండి నేను మిమ్మను రప్పించి తిని దాశగృహంలో నుండి మిమ్మను విమోచించి ఐగుప్తు దేశంలో నుండి అంటే వాళ్ళని ఎక్కడ తీసుకోపోతుండ దేవుడు కానానికి తీసుకొని వెళ్తా ఉన్నాడు ఆ యొక్క కానాన్ని తీసుకొని వెళ్తప్పుడు వాళ్ళకంట చెప్పులు అరగలేవంట వాళ్ళ పేరు మీద దుస్తులు కూడా అవి చినిగిపోయి మాసిపోకుండా ఉన్నాయి కాబట్టి దేవుడు ముందుకి నడిపిస్తా ఉన్నారు దేవుడు ఒక అద్భుతం వాళ్ళు చూసినా కూడా వాళ్ళు ఏం చేసినట శని గుని్రు కాబట్టి అందుకే దేవుడికి అక్కడ కోపం వచ్చింది కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుండు దాస గృహంలో నుండి మిమ్మను విమోచించి దేవుడు ఏం చేసినట్ట ఒక దాస ఉన్నారు బంధకట్లలో ఉన్నారు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రజల్ని విడుదల చేసిండు విమోచించిండట మిమ్మల్ని నడిపించటకే మోసే ఆహోరను మిరియాములను పంపి ఏం చేసిండట మోసే ఆహోరను మిరియాములను పంపించిన అంటుండు దేవుడు ఏమంటుండు మిమ్మల్ని రక్షించుటకే అంట దేవుడు రక్షించటకే మనని రక్షించడానికి దేవుడు ఏం చేసినాడా తన కుమారునే భూమికి ఆయనే పంపించిండు పంపించి తన ఆయన కుమారుడు భూమికి పంపించిండు ఆ యొక్క కుమారుడు భూమికి వచ్చి రక్తము కార్చిండు మన మనని రక్షించడానికి ఆనాడు మరి దేవుడు ఏం చేసినాడా ఆ మరి ఇజ్రాయల్ ప్రజల్ని రక్షించడానికి ఎవరిని పంపించండా మోసే ఆహోరణ మిరియాంలోని పంపించిండు ఈనాడు దేవుడు మన కొరకు తన కుమారునే భూమికి పంపించి రక్తము కార్చిండు కాబట్టి మనము ఎట్లా ఉన్నాము దేవుడికి వ్యతిరేకంగా ఉన్నమా దేవుడికి విదేత కలిగి ఉన్నమా దేవుడు మాట వింటలేమా కొన్నిసాలా దేవుడికి ఎదురుగా మనం మాట్లాడుతున్నామా మనము చూసుకోవాలి ఆనాడ ప్రజలు అట్లనే ఉన్నారు శరీరకమైన ఇజ్రాయల్ అట్లనే ఉన్నారు ఈనాడ ఆత్మీయ రకం ప్రజలు కూడా ఇజ్రాయల్ కూడా అట్లనే ఉన్నారు అట్లా భయంకరంగా తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఆయన మాట వింటలే ముఖ్యంగా ఆయన మాట వింటలే ఆయన యొక్క మాట వినక మనుషులు ఏమైపోతున్నారు అంట ఇష్టమాసరంగా నడుస్తా ఉన్నారు ఈనాడు ప్రజలు అట్లనే క్రైస్తవులు అట నడుస్తా ఉన్నారు ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు తమకిష్టం వచ్చినట్టు జీవిస్తా ఉన్నారు కాబట్టి ఆనాడు ఆ ప్రజల్ని పెట్టి దేవుడు రక్షించిండు కాబట్టి వాళ్ళని పంపిస్తా ఉన్నాడు ఆ ప్రజల్ని రక్షించాలని వాళ్ళని పంపిస్తా ఉన్నాడు ఇంకేమంటున్నా ఐదో వచనంలో నా జనులారా యహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు ఏం నా జనులారా అంటున్నాడు యహోవా నీతి కార్యం గ్రహించినట్లు నీతి కార్యం అంట గ్రహించాలంట ఏమంటున్న మోయాబురాజ్ అనే బాలాకు యోచించిన దాన్ని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను సితిము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకునుడి చూసినాం మనకు తెలుసు బిలాము బాలాకు గురించి కూడా మనకు తెలుసు ఆ ప్రజలు అక్కడ దిగిరు ఆ దేశం మీద దిగినప్పుడు ఆ ప్రజలు దిగినప్పుడు ఏమైందంట ఆ బాలకు రాజు పోయి బిలాం ధరకి పోయి ఆ మనుషులను పంపించి క్షపించు అంటని పంపిస్తా ఉంటాడు క్షపించని పంపిస్తే ఒక బాలకు రాజు బాల బాలకు రాజు పంపిస్తే బిలాం ఏం దేవుడి ధర ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఎక్కడ దిగిరంటారు మోయాబు మైదానంలో దిగినప్పుడు అప్పుడు క్షపించమని ఆయన తన దగ్గరికి తన మనుషులని పంపిస్తా ఉంటాడు ఆ రాజు బాలాకు రాజు బిలాం దారి పంపిస్తే ఆ బిలాం ప్రార్థన వేశాడు అక్కడ అంతా మనకు తెలిసిన మా అది తెలిసిన సంఘటనే కాబట్టి అలాంటి అట్లాంటి జరిగినా కూడా నేను మిమ్మల్ని కాపాడినా మీరు ఆలోచించుకొని మీరు గ్రహించండి గ్రహించండి మీకు తెలుసు కదా ఇవన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు ఇట్లా ఉంటున్నారు అని దేవుడు ప్రతి ఒక్క మనిషిని వాళ్ళకి లేపి మాట్లాడిపిస్తా ఉన్నాడు శ్రమ కలిగినప్పుడల్లా వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు దేవుడు విజయాన్ని ఇస్తా ఉంటున్నా కొద్ది వాళ్ళు ఏం చేసి మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయి మళ్ళీ పాపము చేస్తా ఉన్నారు ఈనాడు చేస్తలేరా ఇంకా ఆనాడు ప్రజలు ఏమగాని ఈనాడు ఇంకా ఘోరంగా చేస్తా ఉన్నారు దేవుడు మాట వినకపోవడమే పాపం దేవుడు మాట వినకపోవడమే పాపం ఈ నెల ఈ నెల ఈ నెల సంగతి మనకందరికీ తెలిసిన సంగతే కానీ వింటున్నారా ఈ నెల అంతా ప్రార్థన చేస్తూ చేస్తున్నారా ఈనాడు క్రైస్తవులు చేస్తలేరు చేస్తలేరు వాళ్ళు చేయకనే భయంకరంగా పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు గ్రహించాలంట ఇట్లా చేసినా కాబట్టి మీరు అందరూ గ్రహించండి అని ఆ ఇజ్రాలతో చెప్తున్న ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తా ఉన్నాడు ఇంకేమంటున్నాడు ఎనిమిదవ వచనంలో ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శింతును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడని దేవుని సన్నిధిని నమస్కారము చేతును అంటుడు ఏమి తీసుకొచ్చి దేవుని దర్శించాలే ఏమి తీసుకుని వచ్చి మోహనతుని దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలన అర్పించి దర్శింతునా దహన బలం తీసుకొచ్చినా ఆయనకి సాటి కాదు దూడలను తెచ్చినా సాటి కాదు కానీ దేవుడు ఏం ఆడుతుండే మన హృదయాన్ని అడుగుతా మన హృదయం ఎట్లుంది మన హృదయము ఎట్లా ఉంది ఒక్క శరీర క్రియ ఉన్నా మనము రాజ్యానికి పోలేం అన్నాడు మోషను చూసినా మనము బండతోని మాట్లాడమంటే కొట్టినందుకే దేవుడు దూరం నుంచే అయిన కానాని చూపిస్తా ఉంటాడు మరి మనం ఎన్ని తప్పులు చేస్తా ఉన్నాం ప్రతిరోజు ఒక్క తప్పన్నా ఉంటుంది కాబట్టి దినదినము మనము దేవుని రాకటకి మన దిన దినము ఎట్లుండాలంట పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి కాబట్టి ఇక్కడ అదే అంటుండే ఈ భక్తుడు అంటుండడు ఏమి తీసుకొని దేవుని దర్శిస్తా ఏడాది దూడలన దహనబ్బులనా అని ఇక్కడ అంటా ఉండరు వేల కొలది పొట్టెలనా వీలనద్దులంతా విస్తారమైన తైలంను ఆయనకు సంతోషము కలగజేయునా కలగజేయి ఏమి చేయే కాబట్టి దేవుడు అదే అడుగుతున్నాడు మన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు అనడా ప్రజలతోను కూడా అదే మాట్లాడుతుడు ఈ రోజు దేవుడు మనతో అదే మాట్లాడుతుండు నా అతిక్రమంకై నా జ్యేష్ట నేను ఎత్తునా నా పాప నా గర్భఫలంను నేను ఎత్తునా అతిక్రమంలకు ఇవి ఏమి ఇచ్చినా కూడా సరిపోవు నా పాప పరిహారం ఉన్నకై నా గర్భఫలమును నేను ఇనా మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అంటా ఉన్నాడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నదని దేవుడి రోజు మనతోని ఉన్నాడు ఏమి మనము ఆయనకి సాటి ఏం చేయలేము మన దహన బలు నర్పించినా ఏది చేయలేము కాబట్టి మన హృదయం కరెక్ట్ గా ఉండాలి మనం పరిశుద్ధంగా ఉండాల దిన దినము మనము పరిశుద్ధంగా మనము మార్పు చెందాలి చెందితేనే ఇవన్నిట్లో ఏవిచ్చినా దేవుడికి సరిపోదు కాబట్టి అందుకంటుండు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి అన్నది కాబట్టి ఇంకేమంటుండు న్యాయంగా నడుచుకున్నటే కనుకరమును న్యాయం అంట నడుచుకోవాలంట న్యాయంగానే నడుచుకోవాలి మనం డ్యూటీలో అక్కడ డ్యూటీ చేస్తూ మనకి అన్ని ఎదురవుతూ ఉంటుంటాయి కానీ మనం అక్కడ ఏం చేయాలంట న్యాయంగానే నడుచుకుంటా మనం భయపడుతున్నాం కానీ క్రైస్త ఇంకా బయట ఉన్నారు క్రైస్త వాళ్ళు భయపడుతున్నారా ఎవరు భయపడతలేరు న్యాయంగా నడుచుకుని చురా లేదు ఈ భూమి మీదనే వాళ్ళు అట్లా ఉండిపోతాము ఈ భూమి అనే భూమి మీదనే అనుకుంటారు కానీ అట్లా కాదు కాబట్టి ఇక్కడ అదే అంటూ న్యాయంగా నడుచుకొనొచ్చు న్యాయంగా నడుచుకున్నటయు కనికరంను ప్రేమించుటయు కనికరం అంట ప్రేమించుటయు ఒక మనిషి మీద కనికరము చూపించాలి ప్రేమించుటయు అంటుండు మనిషిని అంట ప్రేమించాలంట ఒక మనిషిని ప్రేమించాలి ఒక మనిషి కృంగిపోయి ఉంటే ఒక మనిషి బాధల్లో ఉంటే ఒక మనిషి దిగు దిగులుపడి ఉన్నా ఆ మనిషి బందక్కట్లను ఉన్నా ఏమున్నాం ఆ మనిషిని అంటే మనము కనికర్యం చూపించాలంట ప్రేమను చూపించాలంట ప్రేమించాలంట ఆ మనిషిని అంట అందుకే దేవుడు అంటుండు ఏది దేవుడు అదే అంటున్నాడు తెలుసుకోండి నడుచుకోండి నుండి ఏది ఉత్తమం అది నీకు తెలుసు తెలియజేయబడి ఉన్నది కాబట్టి న్యాయంగా నడుచుకోవాలంట కనికరము చూపించాలంట ప్రేమ చూపించాలంట ముఖ్యంగా ప్రేమ చూపించాలంట అన్నీ నిలిచిపోతే కానీ ప్రేమ మాత్రం నిలుస్తుందంట లాస్ట్కి అన్ని అన్ని నిలిచిపోతే కానీ దేవుడు ప్రేమ ఒకటే ఆ ప్రేమ చాలా మనకి కావాలి దేవుడు ప్రేమ చాలా అవసరం ప్రేమ కలిగి ఉండాలంట దీన మనసు కలిగి ఉండాలంట నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే అంతే కదా యహోవ నిన్ను అడుగుచున్నాడు సారీ ఇంతే కదా యహోవ నిన్ను అడుగుచున్నాడు దేవుడు అడుగుచుడు ఇందే కనికరం చూపించాలంట న్యాయంగా ఉండాలంట ప్రేమించాలంట ఈ మూడు కలిగి మనము ఉండాలి మన ప్రవ మనం ఎదుట మనం ఎట్లా ఉండట దాని విషయంలో మనం ఎట్లుండ ప్రవర్తించటూ ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఎహో అనే నిన్ను అడుగుచున్నాడు ఇవి కలిగి మనము ఈ మనసు కలిగి మనము ఉండాలి ఈ మనసు కలిగి ఉంటేనంట దేవుడు మనకి ప్రతి తోడై ఉంటాడు ఇక దేవుడు మనం అడిగింది దేవుడు సహాయము చేశాడు కాబట్టి సహాయం ఆయనకన్నీ తెలుసు మనకేమి కావాలో దేవుడికి తెలుసు మనకేమి కావాలో ఏమవసరం ఉందో అన్నీ తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు ప్రతి దాంట్లో దేవుడు విజయాన్ని ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ మూడు మనం కలిగి ఉండాలి న్యాయంగా ఉండాలే కనికరపడాలే పడాలి ప్రేమించాలి ఒక మనిషి మనిషి క్షీణ దాశలో ఉన్నా కూడా ఆ మనిషిని మనము ప్రేమించ ప్రేమించాలి ప్రేమిస్తానంటే దేవుడు తోడై ఉంటాడు కాబట్టి మనం ఈ యొక్క విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఏమి ఆయనకి ఇయ్యలేం మన హృదయమే మనము ఆయనకి ఇయగలుగుతాం కాబట్టి దేవుడు ఇక్కడ మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండే ఏడో అధ్యాయం రెండో వచనం లాంటుండు మీక గ్రంథము ఏడో అధ్యాయం రెండో వచనం భక్తుడు దేశంలో లేకపోయేను జనులలో యథార్థపరుడు ఒకడును లేడంట భక్తుడు దేశంలో లేకపోయేను జనులలో యథార్థపరుడు ఒకడును లేడు అందరినూ ప్రాణహాని చేయటకై పోంచి పోంచి వారై ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వరలు ఒగ్గును సహోదరుడు ఎవరు రక్షణ పొందిన వ్యక్తే సహోదరుడు కీర్తనల గ్రంథం చూసిన నూట ముప్పై మూడులో సహోదరులు ఎంతో మేలు ఎంతో మనోహరమని అంటా కాబట్టి ఈనాడు సహోదరులు సహోదరులు సమాధానం కలిగి ఉన్నారా లేరు క్రైస్తవుల కోసమే దేవుడు మనతోని మాట్లాడుతూ యథార్థంగా ఉండాలంట జనులలో యథార్థ పరుడు ఒక్కడును లేడు కాబట్టి సహోదరులంట ఐక్యత కలిగి ఉండాలంట యథార్థ పరుడు లాగా ఉండాలి కానీ దేవుడు ఎక్కడ ఏమంటు ఒక్కడును లేడని దేవుడు చెప్తా ఉన్నాడు ఒక్కడు లేడు అంటా ఉన్నాడు కాబట్టి దేవుడు అంట మన మీద సాక్ష్యము పలకాలంటే మనం ఎట్లుండాలంట యథార్థ పరు యథార్థంగా ఉండాలి యథార్థ దేవుడు మనకు సాక్ష్యం చెప్పాలి మనుషులు కాదు దేవుడు మనకి సాక్ష్యము పలకాలే నా బిడ్డ అని సాక్ష్యము పలకాలే ప్రతిరోజు ప్రతిరోజు సైతాన్ని ఎంజేస్తుంటది ఒక్క తప్పు చేసినా మన మీద పోయి దేవుడి ధర నిరాలు మోపుతా ఉంటది కానీ దేవుడు మన మీద సాక్ష్యం పలకాలే పలకాలంటే మనం ఎట్లా ఉండాలంట మనం చూసుకుని ఇప్పుడు న్యాయంగా నడుచుకోవాలి కనికరం చూపించాలి ప్రేమ చూపించాలి ఇక్కడ యథార్థంగా ఉండాలని చెప్తా ఉన్నాడు కాబట్టి యథార్థంగా ఉండాలి మనం ముఖ్యంగా అవునంటే అవును కాదంటే కాదు మనం కరెక్ట్ గా చెప్పాలి మన హృదయంలో కప్పటం లేకుండా మనము ఉండాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు రెండు చేతులతోనూ కీడు చేయి పూను కొందరు ఎటుంటారంట చేతులతో కీడు చేయ పునుకొందురు అధిపతులు బహుమానము కూరదురు ఈనాడు లేరా పాస్టర్స్ బహుమానాలు కావాలి వాళ్ళకి నాధిపతులు లంచం దేవుడి పిల్లలు లంచం తీసుకుంటలేరా తీసుకుంటూనే గొప్పవారును మోసము మోసపు కోరికను తెలియజేదురు అలాగున వారు ఏక ఏకపట్టుగా నుండి వాని ముగింతుడు దాన్ని ముగింతురంట ఇట్లా ఉంటారంట లంచము తీసుకుంటారంట బహుమానాలు తీసుకుంటారంట కీడు చేస్తూ మనుషులు లేరా దేవుని ప్రజ దేవుని ప్రజలలో లేరా దేవుని బిడ్డలు లేరా ఉన్నారు వాళ్ళు లేరా ఉన్నారు లంచం తీసుకుంటారు ఒక మనిషికి మన దగ్గర డబ్బు అడిగితే ఒక మనిషికి ఏం చేయాలంటే అడిగితే మందరు ఉన్నాయని చెప్పాలి కానీ ఉండి కూడా నాకు ఏ బుద్ధి అయితే లేదు నీకాన్ని కూడా చెప్పవచ్చు ఏం కాదు కానీ ఉంచుకొని కూడా లేదని చెప్పటోళ్ళు ఉన్నారు ఒకవేళ ఇచ్చి కూడా లంచం తీసుకుంటారు కూడా ఉన్నారు లంచం తీసుకుంటారు కూడా ఉన్నారు ఒక రూపాయి వేరే వాళ్ళు కష్టపడిన రూపాయి ఏం చేస్తుందంటే అది అంగళార సౌండ్ అంత భయంకరంగా ఉంది కాబట్టి మనము అట్లా ఉండడానికి వీలు లేదు మన దాంట్లో మనం ఎవరం అట్లా లేము ఈనాడు వేర క్రై చెప్తున్న క్రైస్తవులు అట్లా ఉన్నారు చర్చెస్లా అట్లు ఉన్నారు లంచాలు తీసుకుంటున్నారు వాళ్ళు పుచ్చుకుంటున్నారు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేదురు అలాగనే వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగిస్తారు అంటుండు వారిలో వారిలో మంచి వారు వారు వారిలో యథాద పంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లుగా నుందురు ఇట్లున్నారంట మంచి వాళ్ళు వాళ్ళు కానీ అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు నీ కాపరుల దినము నీ కాపుర్ల దినము నీవు శిక్ష దినము వచ్చుచున్నది ఇప్డే ఇప్డే జనులు కలరో పడుచున్నారు కాపర్ల శిక్ష ఉంటుందంట ఇట్లా ఉంటారు కాబట్టి పైన రకం మనుషులు ఉన్నారు కాబట్టి అట్లా లంచము తీసుకుంటున్నారు బహుమానాలు అడు కోరుకుంటున్నారు వాళ్ళు కాబట్టి అలాంటి మనుషులకు ఏముందంట శిక్ష వచ్చు దినము వచ్చు చిన్నదంట అంటే వచ్చుతుందంట వచ్చేసింది దేవుడు దిగుతాడు భూమి మీద అడుగు పెడతాడు ఆయన తీర్పు తీరుస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు ఇంకేమంటుంటాడు ఐదో వచనంలో స్నేహితుని నమ్మిక ఉంచవద్దు స్నేహితుని నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్మకము నమ్మిక నమ్ముకున్నవద్దు నీ కావుగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులను ద్వారం కాపు పెట్టము ఇక్కడ ఏమంటుండు స్నేహితుని అందంట నమ్మకం ఉంచుకో దాన్ని దేవుడి అంటుండు మనకు స్నేహితుడెవరు దేవుడే ఆయననే నమ్మదగిన దేవుడు నమ్మదగిన స్నేహితుడు కాబట్టి ప్రతి విషయంలో ఎట్లా మాట్లాడాలో మనము జాగ్రత్తగా మాట్లాడము మనము నేర్చుకోవాలి కాబట్టి ఈ దినాలు ఇట్లున్నాయి కాబట్టి దేవుడు మనతో ఈరోజు మనతోని మాట్లాడుతు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కూడా దేవుడు మనతోని మాట్లాడుతుండే ఇంకేమంటుండే ఆరో వచనంలో అంటే కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టించున్నాడు కుమారుడు అంట తండ్రిని ఏం చేస్తున్నాట నిర్లక్ష్యం కుమార్తె తల్లి మీదికి కూడలు అత్త మీదికిని లేచెదరు ఎవరింటి వారు వారికే విరోధులు అగుదురు ఈనాడు లేదా ఉన్నారు అట్లనే ఉన్నారు కాబట్టి చూడు పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు అని భయంకరంగా కుమారుడు ఏం చేస్తున్నాట తండ్రిని మీదికి తండ్రిని నిర్లక్ష్య పెట్టించున్నాడు ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట మినలేక ఉన్నారు మరి అత్త మీకి ఎక్కువ గోడలు కోడలు మీకి అత్తలు వేస్తా ఉన్నారు అంత భయంకరంగా ఉన్నారు కుమార్తె తల్లి మీదికి కూడా లేస్తా ఉంది అంత భయంకరమైన దినాలలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి దినాలు వస్తాయి ఇంకా ముందుకు ఇంకా భయంకరంగా ఉంటది కాబట్టి మనం ఎట్లా ఉండాలంట జాగ్రత్త కలిగి మనము ఉండాలని దేవుడి మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండడు దేవుడు ఇక్కడ అంటే ఏడో వచనంలో అయినను ఎహో కొరకు నేను ఎదురు చూచదను ఏమంటుండే ఇక్కడ ఈ భక్తుడు అయినను ఎహోవ కొరకు నేను ఎదురు చూసేదను రక్షణకర్తయాగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును ఇన్ని ఇన్ని ఇన్ని మనము ఇన్ని సమస్యలు నిన్నము అని ఇక్కడ దేవుడు ఇక్కడ ఈ భక్తుడు అంటుండడు ఆయనను ఎహోవ కొరకు నేను ఎదురు చూచేదను దేవునే చూస్తానే అంతము వరకు మనం ఏం దేవుని వైపే చూడాలి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు వైపే చూడాలని అంటావు ఇంకేమన్నా రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట ఎట్లా ఆల ఆలకిస్తాడు మనము యథార్థంగా ఉంటేనే ఆలకిస్తాడు వింటాడు మన మాట వింటాడు ఆయన కనిపించకుండా మన మాట వింటాడు కానీ మనం ఎట్లున్నాము మనము ఎట్లున్నాము యథార్థంగా ఉన్నామా ఎదుటి మట్ల ఎదుటి ఎదుటి పట్ల మనుషుల పట్ల మనం ఎట్లున్నాము న్యాయంగా నడుచుకుంటున్నామా కనికరము చూపిస్తున్నామా ప్రేమను చూపిస్తున్నామా అట్లా మనము ముందుకు నడవాలి ఇక్కడ అదే అంటున్నాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద తిరిగి లేతును ఏమంటున్నాడు నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద తిరిగి లేతును నిను అంధకార మందు కూర్చుని నాకు వెలుగుగా ఉండును నీతి మందులు అంటే ఏడు ఉంది వాక్యం ఏడు మాటలు పడినా తిరిగి లేస్తాడని ఉంది కానీ లేస్తామని కూడా పాపం చేస్తామా చేయడానికి వీలు లేదు పాపం చేయడానికి వీలు లేదు అతిశయించొద్దు అని చెప్తా ఉన్నా శత్రువా నా మీద అతిశయింపవద్దు కాబట్టి ఆ శాతానికి అంటే మనం చోటు ఇయ్యడానికి వీలు ముఖ్యంగా పాపానికి చోటు మనం ఇయ్యడానికి వీలు లేదు ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి పాపానికి చోటు ఇయడానికి వీలు లేదు మన లోపల నేత్రాశ శరీరాశ జీవపు డబ్బము మనము రాణించుకోవడానికి వీలు లేదు దినదినము దేవుండో మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడి ఆత్మ పొందుకుంటున్నాం కాబట్టి దేవుడు వాక్యం మనము ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ వాక్యం మన హృదయంలో ఉంటుంది కాబట్టి మన హృదయం ఎట్లుంటుందంట పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంట మరి ఆ శత్రు మన మీద అతిశయించడానికి విధానికి అవకాశం ఇవ్వడానికి వీలు లేదు మనం శ్రమను చూసి జడడానికి వీలు లేదు పడిపోవడానికి వీలు లేదు దిగులు పడడానికి వీలు అది ఎప్పుడైతే శ్రమ వస్తుందో ఆ శ్రమను బట్టి కూడా మనం ఏం చేయాలంట అతిశయించాలంట శ్రమను బట్టి కూడా మనము అతిశయించాలి కాబట్టి ఆ శ్రమ ఎందుకు వస్తుంది మనము ఇంకా ఎక్కువ ప్రార్థనలో గడపాలి మనము దేవుని చూడాలి దేవుని వైపు మనం చూస్తాం కాబట్టి ఆ శ్రమ బాధలు మనకు వస్తున్నాయి కాబట్టి ఆ శ్రమ నుంచి విడిపించడానికి కూడా దేవుడు సహాయం మనకు చేశాడు కాబట్టి బాధపడడానికి వీలు లేదు దిగులు పడడానికి అసలే వీలు లేదని దేవుడిక్కడమంతొని మాట్లాడుతూ ఉన్నాడు నేను యహోవ దృష్టికి పాపము చేస్తని కనుక ఆయన నా పక్షంన వ్యాజమడి నా పక్షము న్యాయము తీర్చి వరకు నేను ఆయన కోపాగ్ని సహించును అంతే కదా పాపం వేసి ఏం పాపానికి పశ్చాత్తాపము పడాల్సిందే కాబట్టి పాపం చేయొద్దు మనం పశ్చాత్తపడడానికి వీలు లేదు కాబట్టి పాపానికి మనము చోటు వీలు లేదు ఇక్కడ అదే దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఇంకేమంటున్నా ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదెను ఆయన ఏం చేశంట వెలుగులోనికి ఆయన నీతిని నేను చూచెదెను నీతి ఎవరు ఏస్ప్రభే కాబట్టి ఆ నీతి ఎక్కడ ఉందంటే ఒక వాక్యమే నీతి కాబట్టి ఆ వాక్యంలోనే దేవుడు మనకు కనిపిస్తాడు కాబట్టి ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి ఆ వాక్యం మనము ధ్యానించాలి ఒక వాక్యాన్ని ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తే ఆ వాక్యం వెలుగు ఆ వాక్యమే మనకు వెలుగు మన పాదములకు దీపం అయింది మన త్రవ్వకి వెలుగు అయింది కాబట్టి ఆ వాక్యమే మనని నడిపిస్తుందని ఇక్కడ ఈ యొక్క భక్తుడు మనతోని మాట్ దేవుడు ఆయనతో మాట్లాడుతుంది ఈరోజు దేవుడు మనతోని కూడా మాట్లాడుతూ ఉండు ఇంకేమంటుడు నా శత్రువు చూచును నా దేవుడు అయినా యహోవా ఎక్కడనని నాతో అనునది అవమానం నొందును అది నా కండ్లకు అగుపడును ఇప్పుడు అది వీధుల నున్న బురదవాలే త్రొక్కబడును అది అనుకుంటది కాబట్టి అది బురదవాలే అయిపోతుండ ఒక శత్రువు మరి అది మొత్తము భయంకరంగా దాని పతనం కాబట్టి దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉన్నాడు పదకొండవ వచనం ఏమంటుండే నీ గూడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది ఇప్పుడు అప్పుడు నీ సరిహద్దు విశాల పరచబడును గూడలంటే దేవుడు ఏం చేస్తుండట ఆ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అంటే దేవుడు నిన్ను బలపరచను సరిహద్దు విశాల పరచ పరచబడును అంటుండు నీకు ఒక సమస్య ఉండొచ్చు ఒక బాధ ఉండొచ్చు కానీ దేవుడు నీ సరిహద్దును ఏం విశాల పరచట దేవుడు మళ్ళీ పాతదాన్ని పక్క కట్టేసి దేవుడు కొత్తదాన్ని ఏం చేసినట్ట మళ్ళీ తయారు దేవుడు చేశాడు నీ జీవితం లేదో దేవుడు కార్యము చేస్తాడు నీ సరిహద్దులు విశాల పరచబడతాయి ఈ సరిహద్దులు విశాల పరుస్తది పరచబడుతుంది దేవుడు ఏంటంటే ఏక్యుడు రాకుండా తన అస్తము తోడై వస్తాడు కాబట్టి ఇక్కడ అదే దేవుడు అంటా ఉన్నాడు ఇంకేమంటుండంటే పదిహేను పన్నెండవ వచనంలో ఆ దినందు అశురు దేశం నుండి ఐగుప్తు దేశం దేశపు ఆ పట్టణం ఐగుప్తు మొదలుకొని యూప్రటిస్ వరకు ఉన్న ప్రదేశం నుండి ఆయా సముద్రముల మధ్య నుండి ఆయా పర్వతం పర్వతముల మధ్య నుండి జనులు నీ ఎద్దకు వస్తారంట ఇప్పుడు నీ పరిస్థితి ఘోరం ఉన్నా దేవుడు ఏండు అంట మనుషులు రాకున్నా ఒక టైం వస్తే దేవుడు ఏం అంట నీ దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేశాడంట ఆ యొక్క దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేశాడు కాబట్టి ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా అదే అంటున్నాడు మరి ఇంకో దగ్గర ఏమంటుడు ఏషియా గ్రంథంలో అంటున్నాడు ఏషయా మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ వచన రెండవ వచనం అంటున్నాడు యహో మాట్లాడుచున్నాడు ఆకాశము ఆలకించును భూమి చెవి అగ్గును నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు దేవుడు అంట ఆకాశం ఆలకిస్తుందంట భూమి చవి చవి ఒగ్గుతుంది కాబట్టి దేవుడు అంటూ నేను పిల్లల్ని పెంచింది కాబట్టి వాళ్ళు గొప్పవారినిగా చేసింది కాబట్టి వారు నా మీదనే తిరగబడినారు ఇజ్రాయల్ ప్రజలు తిరగబడలే అన్ని అద్భుతాలు చూసినారు ఎన్నో అద్భుతాలు చూసినారు కాబట్టి దేవుడు ఏం చేసినట్ట అక్కడ పర దేవుడే కఠిన ఎందుకంటే ఈ ప్రజల హృదయాన్ని దేవుడు ఇజ్రాయల్ ప్రజల హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు కానీ పర హృదయాన్ని ఎందుకు కఠిన అంటే ఒక ఆయన అద్భుతాలు దేవుడు అక్కడ ఆయన యొక్క అద్భుతాలు దేవుడు పది అద్భుతాలు దేవుడు చూపించిండు ఒక ఎర్ర సముద్రం కాడికి రాంగనే వాళ్ళు ఏం చేసిరు అక్కడ కూడా వాళ్ళు భయపడినారు కానీ దేవుడు అక్కడ మోసే ప్రార్థన చేస్తే ఒక ఎర్ర సముద్రం కూడా పాయలు అయ్యింది ఆ ప్రజలు ఆరిన నేల మీద నడిచిండ్రు నడిచినాక తన శత్రువు సయనము మళ్ళీ సముద్రంలో దేవుడు ముంచి అన్ని అద్భుతాలు చూసిన మనుషులు కూడా దేవుడి మీద ఏం చేసినట్ట వాళ్ళు దేవుడు దేవుడు మాట దేవుని అద్భుతాలు చూసి కూడా ఆయనకు వ్యతిరేకంగా తిరిగినరు ఆ యొక్క బొమ్మను చేసుకున్నారు దాని దిద్దుట భయంకరమైన పాపం కూడా చేసినరు కాబట్టి దేవుడు ఏమంటున్నంటే ఈరోజు దేవుడు మనతోను కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకాన్ని చూడకండి లోక ఆశలు చూడకండి లోకం గతించిపోతుంది కాబట్టి ఆ దాన్ని వైపే మనము చూడడానికి వీలు లేదు దేవుడు వైపే మనము చూడాలి కాబట్టి ఇక్కడ అదే ఆయనకు తిరుగుబాటుతనము చేయొద్దు ముఖ్యంగా ఆయన మాట మనము వినాలి ఆయన మాట మనము వింటనే ఆయన మాట విని వింటేనే అదొక శ్రేష్టం ఆయన యొక్క మాట వింటే అదొక శ్రేష్టం కాబట్టి ఆయన మాట మనము వినాలి మాట వింటేనే శ్రేష్టం అని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతుండు కాబట్టి ప్రతిరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనము దాన్ని గ్రహించి ముందుకు నడుస్తూ ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ ప్రజలు ఏం చేసిండ దేవుడు మాట్లాడుతుండు కాబట్టి ఆకాశం వింటుంది భూమి వింటుంది కానీ ఆయన చేసిన ప్రజలే వినలేకపోతా పోతావునరు ప్రతిది వింటా ఉంది కానీ ఆయన మాట దేవుడు చేసిన మనుషులనే మనుషులే వినలేక పోతా ఉన్నారు ఆనాడు ఆ ఇజ్రాయల్ ప్రజలు అంటే ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతుడు ఈనాడు క్రైస్తులతో కూడా దేవుడు మాట్లాడుతూ కాబట్టి దేవుడు ఇదే మనతో కాబట్టి ఆయన మాట మనము వినాలి ఆ ప్రజలంట నీ నీ పరిస్థితి ఈరోజు భయంకరంగానే ఉన్నట్టుంది కాబట్టి దేవుడు ఏం చేశాడంట ఆ పరిస్థితి ఆ ఏం చేసాంట విశాల పరసడంట అది ఇరుకుగా ఉందేమో నీ సమస్య నీ యొక్క బాధ ఇరుకుగా ఉందేమో దాన్ని ఏం చేశాడ విశాల పరసడు విశాల దేవుడు విశాలంగా చేశాడు ఇరుకు లాంటి సమస్యని దేవుడు ఏం చేశాంట విశాలంగా చేశాడంట ఆ మనుషులు నీ వద్దకు వచ్చేటట్టు దేవుడు చేశాడంట నీ వద్దకు దేవుడు చేశాడని ఇక్కడ దేవుడు మాట్లాడతా ఉన్నాడు కాబట్టి నీ వద్దకు రావాలంటే వాళ్ళు రావాలంటే ఏం చేయాలంట ఇక్కడ అదే అంటా కీర్తన నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిదిలో అంటుండు మనుషులను నమ్ముకున్నట కంటే యహోవా అని మేలు మనుషులని ఆశ్రయించదంట మనం ప్రార్థన చేసి మర్చిపోతాము ఒక కోసం మనము ప్రార్థన చేసి మర్చిపోతాం కానీ ఆ ప్రార్థనకు దేవుడు విజయాన్ని ఇస్తాడు ఎన్నో విజయాలు అందరి జీవితంలో ఇచ్చిండు మీ జీవితాలలో దేవుడు కార్యాలు చేసిండు మా జీవితాలలో కార్యాల్లో దేవుడు చేస్తా వస్తున్నాడు కానీ మనం కొన్ని కొన్ని ఒక్కొక్క పని మన జీవితంలో జరగలేదేమో అప్పుడు మనం అనుకోవాలి మనమే కరెక్ట్గా లేమని మనము అనుకోవాలి దేవుణ్ణి బతిమాలుకోవాలి మనం దేవుని ధర గోజాడాలి దేవుని ధర గోజాడితే దేవుడు మనకి తోడై ప్రతి అవసరతలు దేవుడు తీర్స్తా ఉంటాడు తీర్చనున్నాడు ముఖ్యంగా దేవుడు మనని రక్షిస్తున్నాడు మనని దినంతా కాపాడుతా ఉన్నాడు మనకి ఆరోగ్యం ఇస్తుడు మంచి ఆరోగ్యం ఇస్తుడు మనల్ని రక్షిస్తున్నాడు మనకి దేవుడు చూడ ఉంటుండు కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు అంట ఏమంటుండంటే విశాల పరుస్తానని దేవుడు అంటా ఉన్నాడు విశాలంగా చేస్తా నీ సమస్య ఏదైనా ఉంటే దాన్ని నేను తీసేసి నీకు విశాలత ఇస్తానని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతున్నాడు కాబట్టి దేని విషయంలో భయపడడానికి వీలు లేదు యథార్థంగా మనము ఉండాలి ముఖ్యంగా న్యాయంగా నడుచుకోవాలి కనికరము చూపించాలి ఎద్దుటి మనిషి ఎద్దుట మనం ఏం చేయాలంట కనికరము చూపించాలి ప్రేమను చూపించాలి దీన కలిగి ఉండాలంట దీన కలిగి దీనత్వము ఉండాలి ముఖ్యంగా మనం ఏం చేయాలంట తగ్గించుకోవాలి ఆ దేవాది దేవుడే భూమికి వచ్చిండు ఆయన తగ్గించుకున్నాడు మనము ఆయన మనం ఎంత మనము తగ్గించుకోవాలి దేవుడు హెచ్చింపబడాలి కాబట్టి దేవుడు ఇక్కడ అదే మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ న్యాయమును కనికరమును ప్రేమను చూపించి దీన కలిగి ఉండాలి ఉండి దేవుడు ఇంకా మనము అడుగుతూనే ఉండాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు భక్తుడు దేశంలో ఒక్కడు లేకపోదార్థ పరుడు ఒక్కడు లేడని అంటున్నాడు కాబట్టి మనం యథార్థంగా ఉంటే దేవుడు మన ఎదుట మన మీద సాక్ష్యము పలుకుతా ఉంటాడు సాక్ష్యము దేవుడు చెప్తా ఉంటాడు కాబట్టి మనము ఈ లోకానికి మనము చోటు ఇయడానికి వీలు లేదు లోక ఆశలకు మనం చూడడానికి లేదు లోకం దారికి మనం పోవడానికి వీలు లేదు సామెతల గ్రంథం పన్నెండు ఆరు సామెతలు పన్నెండు ఆరు భక్తిహీనుల మాటలు నరహత్య చె వారి వంటివి అంట మాటలు నరహత్య చేయు చెయ్య పొంచి వారి మా వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును యథార్థవంతుల నోరు ఎట్లుండ వారిని విడిపిస్త ఉండి ఆ మనిషిని ఏం చేశంట అట్లా మనము కలిగి ఉండాలని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మన నోట్లు మనకు మన నీతి మీతి మంత ఎట్లుండట ఇచ్చకు మాటలు మన లోపల రావడానికి వీలు లేదు అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ కాబట్టి యథార్థంగా ఉండాలి మనం యథార్థంగా ఉండి మన దేవుడు ఎద్దుట ఏమి ఇచ్చిన మనము ఆయనని దర్శించలేము ఏడాది దూడలు అడిపించినను ఏమి ఇచ్చిన దేవుడు ఆయనకి సాటి కావవి సాటి కావు కాబట్టి మన హృదయమే ఆయనకి మనము ఇయాలే మన హృదయమే ఆయనకిచ్చి మనము ముందుకు నడిసే దేవుడు మనకి తోడై ఉంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటావు నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చుచున్నది అప్పుడు సరిహద్దు విశాల పరచబడును విశాల పరచబడినప్పుడే ఆ యొక్క మనుషులంట నీ ఎద్దకు వస్తారని అంటా ఉన్నాడు ఉన్నత ప్రదేశం నుండి ఆయా సముద్ర మధ్యం నుండి ఆయా పర్వతం మధ్య నుండి జనులు నీ ధద్దకు దేశ నివాసులందరం నీ అద్దకి జనులంట నీ కాబట్టి మనము అట్లా ఉండి జాగ్రత్తగా ఉండి మనం ముందుకు నడవాలే మనము దేవుడు ఎదుట మన సాక్ష్యము పొందాలి మంచి నమ్మకమైన దాసుడాన్ని మనం సాక్ష్యం పొంది మనం ముందుకి నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు చిన్న వాక్యం దేవుడు దించిన స్తోత్రం పరిశుద్రమే మన రజానికి పొందనాలు తండ్రి ఏసు క్రిస్ దేవానికి స్తోత్రం దేవా వాక్యం ద్వారా మీరేమో మా అతను మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవాణి నామానికి స్థుతి అనత మహిమ చెల్లిస్తూ ఏసు క్రిస్తు నాం నడుచు నాం తండ్రి ఆమెన్ సిస్టర్ సిస్టర్ సుజాత విజ్ఞాపన ప్రార్థన చేయండి నాకు పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడు అయిన నాయసయ ఏక కృపగల హస్తముడుగా ప్రభా మమ్మలందరినీ సమర్పించుకుంటున్నాను ఆయన ఈ సాయంత్రకాలం సమయం అంతా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ గురించి మేము మొర పెట్టుకుంటున్నాం ప్రభా విజ్ఞాపనలను ఆలోచించి వాడవు ప్రార్థనకు జవాబు నుంచి దేవుడు నీకు వదనాలు చేస్తున్నాం ప్రతి ప్రార్థనకు చెవియోగి ప్రభా ప్రతి బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించమని నా ప్రభాన రక్షక ప్రతి ఒక్కరి జీవితంలో మీకు జీవ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం అయినా వారి శుద్ధాత్మ ప్రతి ఒక్కరి జీవితాలలో జరగాలి వారు సాక్షి విడిగా నిలబడాలైనా ముఖ్యంగా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నామైనా ప్రభా విగ్రహ ఆరాధనతో మన తండ్రి భయంకరంగా నా తండ్రి ఏసయ్య విచర వీడిగా ఆ యొక్క కార్యం జరుగుతున్నాయి ప్రభ ప్రతి ఒక్క ఆరాధనలలో నిన్ను మర్చిపోతున్నారని ఆయన నిన్ను నిన్ను మర్చిపోయి ప్రభమలతో ప్రభాన తండ్రి విపరీతమైనటువంటి ఆరాధనలు చేస్తూ ప్రభ నీకు చెందవలసిన మహిమను ప్రభ వారు దొంగిలిస్తున్నారని ఆయన ప్రభ కార్యం జరిపించే మా దేశంలో కాపాడండి దేశంలోను ప్రభా తండ్రి దేశ ప్రజల విషయంలో కూడా ప్రభా పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ఎస్సయ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరిద్ద ఇచ్చండి సువార్త ప్రభావం మరి వెళ్లి విరియాలనైనా ఆ మారుమూల ప్రాంతాలకు కూడా ప్రభ నీకు వార్త చేరాల తండ్రి శుభవార్తను ప్రతి బిడ్డ పంచుకొని ప్రభ పది మందికి తెలియజేయనట్లు ప్రభనతండి మా కొరకు తండ్రి యొక్క ప్రజల కొరకు ప్రభ ప్రార్థిస్తున్నాం రక్షణ కార్యం మధ్య మా దేశంలో జరిగించండి మరితో మా నుంచి మా రెండు వేల సంవత్సరాలు దాటినా కూడా ప్రభ ఇంకా సగం దేశం కూడా మారలేదు నా తండ్రి ప్రభ కార్యం జరిగించండి మీకు చిత్రంలో ఉన్న ఈ దేశం పట్ల ప్రభ మీకు కార్యం సిద్ధపరచమని ప్రభ సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభా సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రతి ఒక్కరి విషయంలో మీరు గొప్ప జరిగించండి ఫలభరితమైన సేవను ప్రభ చేయుటకు ప్రభ ఎవ ఎన్నడూ దున్నని భూములను దొన్నుటకు ప్రభావం యొక్క కృపను నిర్వహించండి ఆ అగ్ని అభిషేకం చెత్త ప్రత్యేక బిడ్డను నడిపించండి మారుమూల ప్రాంతాలకు కొండలకు ప్రభ లోయలకు నా ప్రాంతాలకు వెళ్తున్న మన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన ఎంతో మంది ప్రభ నతాక్షులుగా నా తండ్రి ఎంతో మంది ప్రభావ మరి ఐకాన్యుల చేతులు నా ఎంతో విపరీతమైన అవమానములు ఎదుర్కొంటూ దిబ్బల కోర్చుకుంటూ ప్రభ సేవ చేస్తున్నారు ప్రభ మీరు బలపరచండి అదేవిధంగా పడిపోయిన సేవకుల విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రతి ఒక్కరు ప్రభ బాలపరచబడలా తిరిగి లేవాలని ఆయన ఏసైనా నీ యొక్క కృపను ప్రభ నీ ప్రేమను రుచి చూచినాక ప్రభ వెన్ను తిరగటానికి వీలు లేదేశ నీ గొప్ప కార్యంలో ఆశ్చర్య కార్యంలో బిడ్ల పట్ల జరిగించండి తిరిగి వారిని లేవనెత్తండి వారితో మీరు మరీ మాట్లాడి బాలపరచమని ప్రభల వారు వదిలేసిన సేవను తిరిగి కొనసాగించటప్పు నీకు ప్రసిద్ధ ఆత్మచేత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా తండ్రి ప్రభ ఎంతో మంది నశించిపోతున్న ఆత్మలు ప్రభ మా చుట్టుపక్కల ఉన్నాయి నాయన మా దేశంలో మా ప్రాంతాలలో మా చుట్టాలలో మా బంధువులలో మా కుటుంబాలలో కూడా ఉన్నాయి ప్రభ వీటి అందరి ప్రార్థిస్తున్నాం ప్రభ వారందరి కొరకును వచ్చినానైనా నశించి అందరిని వెతికి రక్షించటానికి సహాయం చేయండి నాయన రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభ అదేవిధంగా నా తండ్రి ప్రతి కుటుంబమును ప్రతి సంఘమును అతని ప్రతి ఒక్క బిడ్డను ప్రభ వ్యక్తిగతంగా కూడా ప్రభు ద్రీవించండి ఆశీర్వదించండి బలపరచండి సంఘాలలో ప్రభ అతన్ని మరి సేవకులు లేయాలని ఆయన సేవకులు ట్రైన్ ట్రైన్ చేయాలి ప్రభ శిష్యులను తయారు చేయాలని ఆయన ప్రతి సంఘంలో అతని కృప ఆత్మను దయచేయండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డను మన మ మార్చండి ఎస్ఐ మీరు నా ఆత్మ ఆత్మచిత అభిషేకించండి మీ వైపును త్రిప్పునండి ప్రభ యోగ్యమైన బిడ్డలుగా మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం అది విందుక తండ్రి ప్రభ ఎంతో నా తండ్రి ఎన్నో విషయాలలో ప్రభ మొరపెట్టుకుంటున్నారు ఉద్యోగాల కోసమని బిడ్డల కోసమని కుటుంబం కోసమని నా ప్రభ వివాహంల కోసమని ప్రభ అతని ఎంతోమంది ప్రభ ఎన్ని రకాలుగా విజ్ఞాపనలు కోరుకుంటున్నారు తండ్రి కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు ప్రభ అందరి విషయంలో కార్యం జరిగించండి ఆ ప్రభావ మమ్మల్ని రూపించిన వాడవు నీ విన తల్లి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ రీతిలో ఎదుగుతున్నది ఎరిగిన వాడవు నీ వినయన ఆ బిడ్డ యొక్క జీవనంలో మనగడను ప్రభ నీ రాసిన దేవుడు ప్రభ ప్రతి బిడ్డ యొక్క జీవితంలో కార్యంలో ప్రభ మీ సమయం అనుగుణంగా జరిగించండి ప్రభ తొందరపాటు కాదుగాయన మీ సమయంలో అనుకూలమైన సమయంలో మీరు జరిగించు ఆ యొక్క కార్యములకు ఎదురు చూసే ఆ యొక్క ఓర్పును విషయంలో సంతానం విషయంలో నా తండ్రి కుటుంబం విషయంలో కూడా ప్రతి చిన్న బిడ్డల విషయంలో యవన్ల విషయంలో కార్యం జరిగించండి ప్రభా ఎవరెవరు ఎక్కడెక్కడ తొట్టులుతున్నారో తెలియదు ప్రభ ఎవనసలు తప్పక తొట్టులుదురు అన్నావు నేను అనే వాక్యంలో అయితే వారికి ప్రభ నీ వాక్యమే పాదములకు దీపమైనది అది ప్రభా నన్ను ఎసయా దుష్టుల సహవాసంలో కూర్చోకుండా ప్రతి బిడ్డను అతన్ని నీ యొక్క సన్నిధిలో ఓజాడి నిన్ను వేద కుట్టకు ప్రభ ఆ బిడ్డలను మీరు ఉత్తేజపరచండి ఆత్మచేత అభిషేకించండి అదేవిధంగా నా అతన్ని ఎన్ని కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నాయి ప్రభ కుటుంబాలలో ప్రభ సమస్యలు ఉన్నాయి నాయన కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత లేదు ప్రభ ఏసిన ఎడముఖం పెడకముఖంతో ప్రభ సొంత అన్నదమ్ములే నా సొంత భార్య భర్తలే సొంత తల్లి బిడ్డలే ప్రభ అతని కుటుంబంలోనే ప్రభ అతని సమాధానం లేదు వేసే సహాయం చేయండి అలాంటి కుటుంబాలలో తండ్రి ప్రభ అగ్ని కురిపించండి నాయన ప్రతి ఒక్క దుర్మార్గతను ప్రతి ఒక్క దుష్ట ఆలోచనను దుష్ట తలంపులను వేసే దుర్మార్గములన్నిటి కాల్చివేసి అక్కడ మీరు సమాధానం కలుగ చేయమని కుటుంబంలో శాంతిని ప్రభ దయచేయమని ప్రతి ఒక్కరు ప్రేమతో నాయన ఒకరినొకరు అంగీకరించుటకు ప్రభ ఒకరి బలహీనతలను ఒకరు సహించుటకు ప్రభ మీకు ఆత్మకార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా తండ్రి దక్షడు దక్ష సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం ఏసయ్య ఆ బిడ్డని మీరు ముట్టండి నాయన ఆ బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి ఏసీనా తండ్రి బ్రేసి సిస్టర్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి ఏసీనా తండ్రి కంటి చూపు విషయంలో బ్రేసి సిస్టర్ మీరు ముట్టండి స్వస్థపరచండి అలాగే దక్ష సిస్టర్ విషయంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వటం సహాయం చేయండి లేకపోతే ప్యాంక్రియాస్ మీరు ప్రభా చనిపోతున్న ప్రతి జీవ ప్రతి క్షణంలో జీవమును పోయిండి నాయన ప్రతి అవయవమును ప్రభ బ్రతికించండి ప్రభ నీకు జీవమును రెండు నెటి నుంచి అధికారు వరకు ప్రభ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రతి రోగంను కాల్చివేయినాయన ప్రతి విధమైనటువంటి ప్రభ సమస్యల నుంచి వీళ్లను మీరు బయటికి తీసుకుని అన్ని రకాల రోగాల నుంచి కంప్లీట్ రివైవల్ రిస్టారేషన్ జరగాలి ఏసియా యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి అదేవిధంగా ప్రభ నా ప్రభ రక్షకుడవు నా తండి నందన్ సాయి విషయంలో ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ లో నుంచి ప్రభావతం ఆ బిడ్డ ప్రభావ సంపూర్ణ స్వస్థత కలగచ్చేయండి ప్రభావం ముట్టండి ప్రతి ప్రతి దురాత్మ శక్తులను బంధించండి ఎస్ ఆ కుటుంబం అంతటికీ మీరు రక్షణ కలిగ చేయండి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభ సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం శృతి సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నా ఆయన బిడన్ మీరు ముట్టండి ఆ గాల్ బ్లాడ స్టోన్స్ విషయంలో కార్యం ఏ ఆపరేషన్లు సర్జరీలు లేకుండా ప్రభ కేవలం ఈ మాట చెట్ట కరిగిపోవును కాక ఎస్ ఎనతండి బిడన్ ముట్టండి ప్రభ మీరు మీరు గృపలు జ్ఞాపకం చేసుకోనండి అదేవిధంగా బిడ్డ పక్షాన కుటుంబంలోని రక్షణ కార్యం జరిగించండి మీరు సహాయం చేయండి నా గిద్యోని విషయంలో లక్ష్మమ్మ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన నతండి ఇప్పుడు గిడిని బాబు కొనటువంటి ఆ నెక్ ప్రాబ్లం కూడా మీరు సరిచేయండి ఆ స్పాండిలైటిస్ సమస్యను ప్రభా కంప్లీట్ గా హీల్ చేయండి నాయన అతని సేవలో నిజంగానే వాడబడాల ప్రభాతండి ఊహాగానాలతో కాకుండా సత్యముతో ప్రభా ఆ లిటరల్ గా పార్టిసిపేట్ చేయడానికి సేవలో గొప్ప కారం సహాయం చేయండి లక్ష్మీమ్మ సిస్టర్ యొక్క యూటిరస్ విషయంలో ఫైబ్రాయిడ్స్ విషయంలో సహాయం చేయండి అతన్ని ప్రభా యూరిన్ ఇన్ఫెక్షన్ ని ముట్టండి వేసే ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభా బిడ్డకు సంపూర్ణ స్వస్థత అన్ని విషయంలో ప్రభా అనుకూలమైనటువంటి ప్రభా ఆరోగ్యం మీరు దయచేయండి కంప్లీట్ హెల్త్ ని రెస్టోర్ చేయమని ఆపరేషన్స్ లేకుండా అతన్ని సంపూర్ణ స్వస్థత దయచేయమని ఆ బిడ్డను ముట్టి బంధిస్తున్నారు అంత కొర అందరి మీరు అతన్ని వేసే గొప్ప కార్యం జరిగించండి ఫెమిలీ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం అతని ఆ బిడ్డ విషయంలో కూడా గొంతులటువంటి ట్యూమర్స్ విషయంలో ప్రార్థిస్తున్నాం అయినా సంపూర్ణ విడుదల కలగ చేయండి స్వస్థత దయచేయండి అదేవిధంగా అగ్ని అగ్నిగ్న ప్రాప విషయంలో ప్రార్థిస్తున్నాను అతని ఫిట్స్ మరియు ఆ న్యూరో ప్రాబ్లమ్స్ నుంచి కంప్లీట్ హీలింగ్ దయచేయండి సంపూర్ణ స్వస్థత దయచేయండి సుందర బ్రద విషయంలో ప్రార్థిస్తున్నాను అతన్ని ఆ యొక్క వ్యసనాల ద్వారా నా తండ్రి లివర్ చేసుకున్నాడు అతని బిడని ముట్టండి ముందు రక్షణ కార్యం కలిగించ వీడియోలో పనిచేస్తున్న అంధకార శక్తులు బంధించబడడం కాక ప్రబతీ అందకర్షకులను అందరికీ పారద్రోణి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి అదేవిధంగా రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆయన ఆ సిస్టర్ కూడా మరి ఆ యొక్క డైజెషన్ ప్రాబ్లం విషయంలో కార్యం జరిగించండి ఆ ఇన్ డైజెస్షన్ సమస్యను షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయండి అప్పుడు నార్మల్ హెల్త్ రిస్టోర్ కావాలన్నతండి సేవలో ప్రభా ఆటంకంలో కలిగిస్తున్నటువంటి రోగములు కాల్చివేయండి బలపరచండి అదేవిధంగా దేవి సిస్టర్ సన్నిత సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం అదండి దేవి సిస్టర్కి ప్రభ ఆ యొక్క ఫైబ్రాడ్స్ విషయంలోనండి ఆ ట్యూమర్స్ లమ్స్ విషయంలో ప్రభా కార్యం జరిగించండి ఎలాంటి ప్రభావతండి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ప్రభా కంప్లీట్ హీలింగ్ అయితే ఇది సర్జరీస్ ని ప్రభా అతని బిడ్డ ఇష్టపడతలేదు కనుక ప్రభా సహి అబడ్డ విషయంలో మీకు చిత్తం ఏమైనదో అతన్ని మీరు ముట్టి స్వస్థపరిచి కార్యం జరిగించండి సరిత సిస్టర్ ఈ బ్లడ్ క్యాన్సర్ విషయాలు ప్రార్థిస్తున్నాం విడుదల పరచండి ప్రతి అణువును ప్రతి కణమును ప్రతి రక్తపు ముక్కను ప్రభా మీరు హీల్ చేయండి ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చండి లత్తి చిన్న పాప విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం లేదండి ఆ బిడ్డ యొక్క నాలుగు కాలు బోన్ గ్రోత్ ప్రభ ఆగిపోవాలా సహాయం చేయండి ఎలాంటి కాంప్లికేషన్స్ ఆ జీవితంలో ఎదుర్కోకూడదు ప్రభా నతండి కంప్లీట్ గా కోలుకోవాలా నా తండ్రి స్వస్థపరచబడాలా ఎస్ సహాయం చేయండి నతండి నాగేశ్వర పద ఇన్ఫెక్షన్ ప్రభ నా ఎలాంటి సమస్యలు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నా కూడా ముట్టండి నాయన సహాయం చేయండి స్వస్థత ఇచ్చండి రక్షణ కార్యం రమేష్ బ్రదర్ నాగరాజు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఇద్దరు విడుదల ప్రభా వ్యసనాలను తీసివేయండి ప్రభావాలకు ఉన్నటువంటి దురాత్మలను ప్రభా పారదు త్రాగుడు దయ్యము కాలిపోయేస్తున్నాము కుటుంబాలలో పని జాండీస్ విషయంలో పక్షపాతం విషయంలో కార్యం జరిగించండి స్వస్థపరచండి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసు ప్రభా కార్యం కుటుంబాలలో రక్షణ కార్యం జరిగించండి ప్రభ వారి వ్యసనాల నుంచి వాడికి విడుదలను ప్రభ మీరు కలుగ చేయండి నాయన కృపలో యొక్క కుటుంబాలని జ్ఞాపకం తీసుకొని ఆ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్య కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం సోని సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను ఆ బిడ్డ యొక్క హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ల నుంచి విడుదల పొందింది అని ప్రభ మాకు ఆ జవాబు వచ్చింది ప్రభ బిడ్డ పట్ల మీరు చేసిన కార్యం బట్టి మీకు వన్నాలు చెల్లిస్తున్నారు ప్రభన తండ్రి ఇంకా ఎవరైనా ఎన్ని సమస్యలతో ప్రభ ఈ యొక్క కోసం ప్రభన తండ్రి పొరపెట్టుకుంటున్నారు వారందరినీ దర్శించండి వాక్యం చేత మాట్లాడండి ప్రభలో జ్ఞాపకం చేసుకోనండి దుష్టాత్మలు దురాత్మ సమూహాలు మంత్రాలు చేత శక్తులన్నిటి ఎస్తు శక్తి కలంలో కాలిపోవని కాక ప్రభా కుటుంబాలలో తన తండ్రి పనిచేసే సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నారు ప్రతి బిడ్డల బలపడాల వాక్యం స్థిరపడాల ప్రార్థనలో నిలబడాల కృపకాల కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం లేకపోతే అన్ని ప్రార్థనలకు జవాబులు మీరు అనుగ్రహిస్తున్నందుకు ఇప్పుడే మీరు కార్యం జరిగిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మనోజ్ మనకు పతి బిడ్డకు పతి కుటుంబంకు మన కుటుంబం అందరికీ దోని క్రిపా సదాకాలం తోడు కాక మేన్ లోస్టర్స్ అందరికి అందరికి ప్రైజ్